నలభై ఆరవ సంకీర్తనం తెలిసినవాడా కాను తెలియనివాడా కాను ఇలానొక మాట నీకెత్తిగానీ పుట్టించే వాడవు నీవే బుద్ధిచ్చేవాడవు నీవే ఎట్టున్నాన పరాధాలేవి మాకు అట్టు నన్న గాము అనగా నీ చిత్తట్టో కిట్టి ఒక మాట నింతే కాని మనసు మనసులోపల నీవే మరి వెలుపల నీవే ఎనసి అపరాధాలు ఏవి మాకు నిను నౌగాదనలేము నీ సరివారముగాము అనవలసిన మాట అంటిమింతే కానీ అంతరాత్మవును నీవే అన్నిటా కావగనీవే ఎంతైనా నపరాధాలేవి మాకు వింతలేక శ్రీవెంకటవిపుడ నీ బంట నింటే వంతుకునేనొక మాటవాకుచితిగానీ